హరి శ్రీగరుభ్యో నమ బ్రహ్మానందం పదమే జ్ఞానమూర్తిం ద్వంద్వవా గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమతలం సర్వీ క్షి భోక్ గీతాక్షి భో భావా త్రిగుణరహిత మో బ్రహ్మా దివ్యో బ్రహ్మవిద్యా సంపద కర్తృవ్యం చరు మహా ప్రజానఘన ప్రత్య్రమవాహమస్ అహం పదార్థరీత సదాశివ సరం యా శంక్యమా అస్మదాచార్యపర్యంకా వందే పరం పరా స్వగురు నిజగరు పరమగురు పరష్ి గురు సద్గురు పర బ్రహ్మణే నమ హరి శ్రీ గురుజ్యో నమ అనుమానమో మదీ వినూమి కను గెరు కపేర్లు వివరించు చిత్తంబన మానసమని అహంకారమిన అంతఃకరణ అనినన్ సకల్పమంచీనా ఇచ్చనినన్ తననిలని తాన గురి గేదన్నా తనని కానీ ఇతరుల తనను తెలిసేటన్నా అంతః అనినన్ సంకల్పన్ అనినా ఇచ్చ అనినన్ అనుమానము మజినుంచక వినుము ఇంకను ఎరుక పేర్లు వివరించద బుధ్యన చిత్తంబన మానసమని నా అహంకారమైన అంతఃకరిన అంతఃకరణ అనినన్ సంకల్పమంతనినా ఇచ్చ అనినన్ తనను ఇతరుల నే తానని గుర్తిరిగేటిదన్న తనను నే కాని ఇతరుల తనను అంతఃకరణం అంతఃకరణని నన్ను సంకల్పమంత్ అని నన్ను ఇచ్చ అని మనమందరం జనన నుంచి మరణం మధ్యలో తెలిసినవారైనా తెలియని వారైనా అజ్ఞలైనా విజ్ఞులైనా వాడేటటువంటి వ్యావహారికమైనటువంటి రోజువారీ జీవితంలో మెలకువ కళా నిద్రలలో మనం ఉపయోగించేటటువంటి భావజాలాన్ని శబ్దజాలాన్ని ఇందులో వివరించే పే ప్రయత్నం చేస్తున్నాను సాధారణంగా ఎవరైనా లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఈ పదజాలాన్ని మనం రోజువారీ వ్యవహారంలో వినియోగిస్తూనే ఉంటాం అందువల్ల ఇత పూర్వ కందార్థంలో బ్రహ్మాండానికి సంబంధించినటువంటి శబ్దజాలాన్ని వివరించే ప్రయత్నం చేశారు ఆ గుర్తులని వివరించే ప్రయత్నం చేశాడు ఈ కదార్థంలో పెండాండ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి వాటిని ఎలా ఎరుకగా నిర్ణయించి ఎలా విడవాలో సూచనగా తెలియజేస్తూ అలా ఒకసారి ఇతపూర్వక అందార్థాన్ని దీన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట ఎరుకన్నను మరుకన్నను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయయనన్ గురుతన సాక్ష్యన జ్ఞప్తన స్ఫురణయని ద్రష్టయనిన చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా ఇది అంతర్ముఖ ప్రయాణంలో చైతన్యం వెనుకకు తీసుకునేటటువంటి పద్ధతిలో తన మూలాన్ని తాను గుర్తిరిగే పద్ధతిలో తాననేటటువంటి ఎరుకను పోగొట్టుకునేటటువంటి తృతీయ దివ్యయానం చతుర్థ దివ్యయానాన్ని ఉద్దేశించి చెప్పబడింది ఈ కదార్థం ఇక మొదటి దివ్యయానం రెండవ దివ్యయానానికి సంబంధించినటువంటి కందార్థం అనుమానముంచుమింకను ఎరుకా పేర్లు ఏ పేరు చెప్పినా అంటే నామ రూప క్రియా నటన ఫలములు ఇవి పిండాండ పరిధిలో ఉన్నటువంటి ఐదు లక్షణాలు నామ రూప క్రియా నటన ఫలములు ఈ ఐదు లక్షణాల చేత అభిమానం బలపడుతుంది ఆ అభిమాన ప్రభావం చేతనే ఈ ఐదు లక్షణాలతో తాదాత్మ్యత చెందేవాడెవడు వాడు జీవుడు వాడు దేహాత్మ వాడు మలినప్పు ఎరుక వాడు పిండాండం మరి వీడికి లక్ష్యం ఏమిటంటే బ్రహ్మానందం అందుకని ప్రార్థనా శ్లోకంలో బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తమస్యాదిలక్ష్యం विमल अचलम सर्वध साक्षीभूत भावातीतुणरहित आह्मानंद स्थित ब्रह्म निष्ठु लक्षण चपब इधी अखंड युक असल तौखी మాకు ఆల్రెడీ అచలం గురించి తెలుసు కదా బట్టబయలు గురించి తెలుసు కదా ఇంకా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముందండి అన్నా స్వామి వివేకానందుడు చెప్పినటువంటి వాక్యాలను మనం గుర్తు తెచ్చుకోవాలి గురువుని ఆశ్రయిస్తే లేక ఈశ్వరుని ఆశ్రయిస్తే నీకేం ప్రయోజనం కలిగింది నువ్వేం పొందేవు అని ఎవరు అడిగారు అప్పుడు వారేమన్నారంటే నేనేం పోగొట్టుకున్నానో చెప్పగలను కానీ నేనేం పొందే అనో చెప్పడానికి వీలు కాదు అన్నారు అదేమిటండి అంటే పొందినది మౌనంగా ఉన్నది విడివబడినవి మాత్రమే తెలియబడుతూ ఉన్నాయి కాబట్టి తెలియబడిన దాని గురించి చెప్తా నేను అన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి మౌన వ్యాఖ్యను నిర్ణయం పద్ధతిగా ప్రయాణం సాగుతుంది జ్ఞానమార్గాన్ని కాబట్టి మీరేం పొందారు అంటే ఆయన సహాయం పొందితే తెలుస్తుంది ఆయన బలం ఎంతో ఆయన సామర్థ్యం ఎంతో కాబట్టి మానవ జీవితం కూడా ఈ దృష్టి మీద ఆధారపడి అందుకని పైకి అందార్థంలో కూడా ద్రష్ట చూడు ఒకటిగా అనే సూచన చేశారు ఈ ద్రష్ట చాలా ముఖ్యమైనటువంటి వాడు వీడిని ఎగరగొట్టడమే అచల పరిపూర్ణ రాజయ్యవాడు అసలు వీడి నిర్ణయం అయితే కదా వీడిని ఎగరగొట్టడానికి ఇవాళ ఒక సందర్భం కలిగింది ఒక క్రిమినల్ లాయర్ గారు రామాయణం చదివాడు ఆయనకి రామాయణం ఎలా కనపడిందో నాలుగు వాక్యాలు చెప్పాడు నాకు కూడా ఇంతవరకు ఆ దృష్టితో చూడలేకపోయాను నేను కూడా బో ఎలాంటి దృష్టి కూడా ఒకటి రామాయణానికి అని అప్పుడు అనుకున్నా ఆ నాలుగు మా వాక్యాలు ఏమిటా అంటే సరేనండి అసలు గొడవ అంతా ఎక్కడొచ్చింది అంటే దశరథుడు కైకెయికి వరం ఇచ్చాడు ఆ వరం ఇచ్చినప్పుడు అడిగినప్పుడు మళ్ళీ వరం తీర్చాలి కదా అది కుదరదు ఇది కుదరదు అంటాడేంటి అది తప్పు కదా సరే ఆ తప్పుకు ఫలితం మరి శ్రీరాముడు అనుభవిస్తే సరిపోయేదానికి శ్రీరాముడితో పాటు సీత కూడా అనుభవించాల్సి వచ్చింది అంతవరకు సరిపోతుంది కదా వెనకాలే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు ఈ లక్ష్మణుడు కూడా వెళ్ళేటప్పటికీ అతనికి ఆ ధర్మం లేకపోయినప్పటికీ ఆ వరాలలో అతనికి సంబంధించినటువంటి వరం లేకపోయినప్పటికీ అతను ఎప్పుడైతే రాముడిని అధిగమి అని అనుగమించాడు ఆ అనుగమించిన లక్షణం వల్ల అతనిలో అహం బలపడింది ఆ అహం ఎప్పుడు బయటకు వచ్చిందయ్యా అంటే సూర్పణక రాముడిని ప్రేమించింది లక్ష్మణుడికి ఏం పని నాకు నీ మీద అభిమానం నాకు నీ మీద ఇష్టం ప్రేమ అంటే నాకు అవసరం లేదు అని తిరస్కరించవచ్చు కదా మరి ఆగ్రహ వేషాలు ప్రదర్శించవలసిన అవసరమేముంది అక్కడ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని నేరం చేశాడు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాడు ఈ కోసిన తర్వాత ఈశ్వర్పణకి వెళ్ళి ఆ రావణ బ్రహ్మకి ఇట కోశారు నాకిట అవమానం చేశారు అని చెప్పడమే కాకుండా సీత చాలా అందంగా ఉంటుంది అని అతనిని ప్రేరేపించి అతనిని నేరం చేసే దిశగా ప్రోత్సహించి తప్పు చేసింది ఇంతలో రావణాసురుడు వచ్చి ఏమయా మా చెల్లెలు ముక్కెందుకు చెవులెందుకు కోసావని డైరెక్ట్గా రాముణ్ణో లక్ష్మణ్ణో అడగకుండా సీతనెత్తుకుపోయి మళ్ళా తప్పు చేసాడు ఈ తప్పులన్నీ కూడా నేరంలా కదా నేరం కదా క్రైమ్ కదా ఇదంతా ఆ తప్పుని చే సరి చేయడం కోసం అని చెప్పి రాముడు బయలుదేరాడు బయలుదేరి మధ్యలో వానరులని అందరినీ పోగేశాడు పోగేసిన వాడు పోగేసి ఊరుకోవచ్చు కదా ఆ డైరెక్ట్గా వెళ్ళి వాలితో సంధి చేసుకోవచ్చు కదా ఈ మధ్యలో బలహీనుడైన సుగ్రీవుడి దగ్గర కిందకి వెళ్ళాడు వెళ్ళిన వాడు తాను సుగ్రీవుడికి స్నేహం చేశాడు మాటిచ్చాడనే అహానికి లొంగి ఆ బలశ బలశాలి ఒక దెబ్బతో రావణాసురుని వేసి గెలిగేటటువంటి వాలిని వేసేసి మళ్ళా తప్పు చేసాడు ఇలా తప్పు మీద తప్పు చేస్తూ పోయేటప్పటికీ అక్కడి నుంచి అత్యంత బలశాలి అయినటువంటి ఆ మారుతిని దగ్గరికి పంపించాడు ఈ మారుతి డైరెక్ట్గా రావణాసురుని వేసేసి చితన పట్టుకొచ్చేస్తే పని అయిపోయేది ఆయన ఏం చేసాడంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా లంగానగరం అంతా తగలబెట్టి మరో డబ్బు చేశాడు కనపడవాళ్ళందరినీ తెంపాడు వనాలన్నీ బోడేసాడు పెద్ద న్యూసెన్స్ కేసు అయిపోయింది ఇలాగా అదంతా చేసేటప్పటికి ఆయన పెద్ద పెద్ద డబ్బులు చేసేసాడు యతవాత తీరా ఆయన్ని తీసుకెళ్లే రాజ్యసభలో నిలబెడితే నేను రాముడి దోతనే నేను రాముడి సందేశం వినిపించడానికి వచ్చాను కానీ ఇదంతా నాకు సంబంధం లేదన్నాడు అన్నవాడు ఆ సందేశం వినిపించింది తిరిగి రావచ్చు కదా చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని నేరాలన్నీ బాగా చేశాడు ఇంతా చేస్తే ఆ తిరిగి వచ్చి మళ్ళా రాముడికి చెబితే రాముడు వెళ్ళి మళ్ళీ ఒక రావణాసురుణ్ణి వేసేస్తే సరిపోయేదానికి రాక్షసలోకం అందరినీ తనకు సంబంధించబడినటువంటి సీతను ఎత్తుకుపోవడానికి మిగిలిన రాక్షసలోకానికి ఏమిటి సంబంధం ఏ సంబంధము లేని వారందరినీ తెప్పేశాడు అట్లా రాముడు తీవ్రంగా నేరాలు చేశాడు మరి ఈ నేరపూరితమైనటువంటి రామాయణాన్ని మానవులందరూ పఠించేసి అదేదో ఉత్తమ గ్రంథం అనేసి దాన్ని ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆదర్శనీయమని అందరినీ నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నారు మీ భారతం కూడా ఇంతే ఉంది అన్ని నేరాలే కనబడుతున్నాయి నాకు అన్నాడు ఆయన మీ భాగవతం అంతకంటే కనబడుతుందండి అసలు మీ పురాణాలు అన్ని చోట్ల కూడా ఇట్టగ నేరాల మీద నేరాలు అందరూ నేరాలు చేసేవాళ్ళే కనబడుతున్నారు తప్ప నేర రహితమైనటువంటి పద్ధతిని ఎవరు పాటించలేదు అని ఒక క్రిమినల్ లాయర్ గారు भारत त भागवताल गलाड़े इपड़ी दीमन सामधानन चुप्त धर्माधर्म विचक्षण लेने वा वारेवल भौतिक सत्यमी जीवच वारी ఇంకా మానవుడికి ఇతరత్ర అంశాలు లేవు కేవలం కంచం మంచం మాత్రమే సత్యం అనేటటువంటి వారికి వీరికిప్పుడు వాటి ఔన్నత్యం గురించి తెలియజెప్పాలంటే ఏం తెలియజెప్తాము కాబట్టి భారతీయ సంస్కృతిని భారతీయ ఇతిహాసాలని పురాణాలని వేదాలను వేదాంతాన్ని అధ్యయనం చేసి వాటి లక్ష్యాన్ని అందిపుచ్చుకొని అలాంటి ఉత్తమమైనటువంటి మానవుడుగా ధర్మరక్షణ కొరకు లోకాన్ని ఉద్ధరించడం కోసం అలా నిలబెట్టవలసినటువంటి జీవనాన్ని జీవించాలని చెప్పేటటువంటివి ఇతిహాస ఇంతా చేస్తే మధ్యలో అసలు ఆయన చెప్పింది ఏమిటంటే ఈ గొడవంతా అసలు సీతకే మండోదరికి సంబంధం వాళ్ళంతా శిక్షలు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది వీళ్ళందరూ చంపుకోవడం ఏమిటి వీళ్ళందరూ బ బలపడ్డమేమిటి తలపడ్డం ఏమిటి వాళ్ళ బలాబలాలు నిరూపించుకోవడం ఏమిటి వెరస శిక్ష ఏమో సీతకేమండోదరికే పడ్డమేమిటి నేను చాకలవాడేవాడో అంటమేమిటి ఈయనేమో సీతను వదిలిపెట్టడం ఏమిటి ఇదంతా నేరాల మీద నేరాలకు కనబడుతుందండి అసలు వీళ్ళని శిక్షించేందంత కాబట్టి యుగ ధర్మం ఆనాడు చేయబడుతున్నటువంటి పరిపాలించబడుతున్నటువంటి యుగ జ్ఞానాజ్ఞానాలను ధర్మా ధర్మాధర్మాలను నిర్ణయించాలన్నా సూక్ష్మాన్ని నిర్ణయించాలన్నా చాలా విజ్ఞత కావాలి కాబట్టి నేను ఈ మధ్య చాలామందిని ఇలా వింటూ ఉన్నా వింటూ ఉన్నా సమాజంలో ఇలా ఆలోచించినప్పుడు కేవల సామాజిక వ్యాఖ్యతో వీటిని విచారణ చేస్తే అవి నిష్ప్రయోజనం అయిపోతాయి అన్నమాట నిరుపయోగం तत्कालवत् आवेशा केटी सामाजिक सांख्य नवललागा गीतालेयलला कड़ता मानव लोक कल्याण लो धर्मरक्षण दुष्ट शिषण इधम धर्मवीर कर्मवीर अंत ఎంతసేపు ముక్కు మూసుకుని ప్రాణాయామం చేయడం ధ్యానం చేయడమే జీవితం అని అనుకోవడం చాలా పొరపాటు కాబట్టి నామ రూప నటన క్రియా ఫలములు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు లక్షణాలతో ముడిపడినటువంటి వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది వీళ్ళందరే దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే బుద్ధ్యన చిత్తంబన మనసమనినా అహంకారమనినా అంతఃకరణనినన్ ఈయనకి జ్ఞాతకి ప్రాధాన్యత తెలియదు అనమాట జ్ఞాత చేతిలో పనిముట్లుగా ఉన్నటువంటి అంతఃకరణానికే ప్రాధాన్యత నా ఇష్టం అంటాడు ప్రత్యేక ఈ నా ఇష్టం అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళయ్యా అంటే మలినపు టెరుక మిశ్రపు ఈ రెండు లక్షణాలు బలంగా ఉన్నటువంటి వాళ్ళ సంకల్పమంచిన నేనండి చాలా గట్టిగా సంకల్పం చేశానండి ఏమైనా సరే ఇదిలా చేయాల్సిందేనా పంత పట్టుదల ఈశ్వర సంకల్పాన్ని తెలుసుకోవడానికి సృష్టి నియమాలను సృష్టి యొక్క ధర్మాలను సృష్టి యొక్క సూత్రాలను తెలిసి ఎష్టి భావాన్ని పోగొట్టుకోవడం కోసం ఏర్పడినటువంటిది సంకల్పం అందువలనే సత్యనారాయణ వ్రతము లేకపోతే వినాయక చవితో లేకపోతే శరన్నవరాత్రులో లేకపోతే శ్రీరామనవము ఇలాంటి పెద్ద పెద్ద పనులు లేకపోతే ఈశ్వర కళ్యాణము ఇలాంటివి చేసేటప్పుడు కలశస్థాపన మంటపారాధన ఇలాంటివన్నీ చేస్తారు ఇవన్నీ బ్రహ్మ సంకల్పం బ్రహ్మకర్మ సమారధే అని బ్రహ్మాండం గురించి వివరింపజేస్తారన్నమాట పది దిక్కులు నవగ్రహాలు వారి వారి ప్రత్యర్థి దేవతలు వారి వారి కుటుంబాలు వారి వారి చరిత్రలు వారి వారి ఫలములు వారి వారి ప్రభావములు ఇలా సమిష్టికి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కర్మ మార్గంలో కూడా కానీ ఎప్పుడైతే ఎష్టి భావనలో బలపడిపోయి ఉంటాడో నాకేంటయ్యా ప్రయోజనం అంటూ ఉంటాడు ప్రతిదానికి కాబట్టి ఏమండి మీతో మాట్లాడితే నాకేమిటి ప్రయోజనం ఏమండి మీ వైపు చూస్తే మాకేమిటి ప్రయోజనం ఏమండి మీ ఇంటికి వస్తే మాకేం ప్రయోజనం ఇదంతా అంతఃకరణ కాబట్టి ఇతనిలో ఏది బలంగా ఉంటుందంటే నామ రూప నటన క్రియా ఫలములు ఇవి బలంగా వీటిని చాలా ప్రయత్నంతో విడిపించుకోవాలి సాధనలలో ఎక్కువ కాలం ఈ ఐదు లక్షణాలని లేనివని మిథ్యని నిరూపించి పోగొట్టుకోవలసినటువంటి అభిమాన త్యాగం చేయవలసినటువంటి లక్షణం అన్నమాటది అప్పుడు మాత్రమే సచ్చిదానంద లక్షణం అసలు నీకు తెలియబడి ఆ సచ్చిదానంద లక్షణం తెలియకుండా నిర్వాణం అసాధ్యం కాబట్టి నిర్వాణమే తెలియనప్పుడు స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానం అసలే అవదు స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానం లేకుండా తురియప్రవేశం లేదు తురియప్రవేశం లేనివాడికి ఎంతకాలం మహావాక్యాలు జపం చేసినా ఆ మహావాక్యాలు స్వానుభవ నిర్ణయానికి రావు ఆ బ్రహ్మానుసంధానానికి వీలు కాదు ఆ బ్రాహ్మీభూత స్థితి ఎందుకు బ్రహ్మనిష్ఠుడై నిలవలేడు ఆ బ్రహ్మనిష్టలో నిలవలేనటువంటి వాడు జీవన్ముక్తుడు కాజాలడు అంటే జీవన్ముక్తిని పడైనటువంటి వాడు అచల పరిపూర్ణ రాజయోగానికి అధికారి కాడు ఇది వర్షక్రమం కాబట్టి జాగ్రత్తగా ఈ ఎరుక ఎలా లేదో ఇక్కడ చెప్పే పద్ధతిలో ఇవన్నీ తెలిసి తెలియడం అంటే ఏమిటి అంటే ఐదు లక్షణాలతో తెలియాలి అది ఎలా ఉన్నది ఎలా వ్యవహరిస్తున్నది ఎలా వేటితో కలుస్తున్నది ఎలా వేటి నుంచి విడిపోతున్నది ఎలా లయమవుతున్నది పంచీకరణలో చెప్పే ఐదు లక్షణాలు అనమాట కదంబం స్థాపకం వ్యవహారం పంచకం లయం ఇట్లా ఈ ఐదు లక్షణాలను అక్కడ బాగా సాంఖ్య విచారణా క్రమంలో చెప్తారు అది తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఎట్లా లయమైపోయినా కూడా నేను మిగిలింది ఈ ఐదు జరిగినాయి కానీ ఐదింటి ఈ ఐదు లక్షణాలని నేను సాక్షిగా ఉన్నాను కాబట్టి ఆ నేను ద్రష్ట ఇలా నామ రూప నటన క్రియాఫలములు జనం నుంచి మరణం వరకు ఏర్పడేటప్పుడు వీటిని ద్రష్టగా చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించడానికే సాధనలన్నీ అయినా వీటన్నింటికీ కలిపి ఒకటే సర్వనామం ఏమిటంటే ఎరుక సంకల్ప మని నన్ ఆఖరికి స్వచ్ఛంద మరణం కూడా ఇచ్చే ఈ మధ్య ఒక రకమైనటువంటి అజ్ఞానం కూడా ప్రబలింది మహానుభావులైనటువంటి వారికి చిట్ట చివరి కాలంలో అంటే వారు మహాభినిష్క్రమణం చేసేటప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే వాళ్ళు మహత్తు అంటే బ్రహ్మ నిర్వాణాన్ని ఎరిగిన వారు కాబట్టి తెలిసినవారు కాబట్టి ఆ బ్రహ్మ నిర్వాణ స్థితి తమ లోపల పండు పండి ఎలా సహజంగా రాలిపోతుందో అలా వారి శరీరం రాలిపోయేంత వరకు వారు వేచి చూస్తారు అంతేగాని ప్రయత్నించి ఇచ్ఛతోటి విడవరు ఇది కింది స్థాయి అంటే ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట లేక యోగనిష్ట సమాధినిష్ట ఇత్యాదులందు ఈ స్వచ్ఛంద మరణం అంటారు ఇది భీష్ముడు నిరూపించాడు పంపశయ్య మీద ఉండి ఆ ఏకాదశి ఘడియలు వచ్చే వరకు కూడా తన యొక్క జీవన చరమాంకంలో తాను తెలిసినటువంటి తన జీవితం మొత్తం మీద తాను తెలుసుకున్నటువంటి ధర్మ సూత్రాలు న్యాయ సూత్రాలు రాజనీతి సూత్రాలు ఆధ్యాత్మిక సూత్రాలు కడకు విష్ణు సహస్రనామం కూడా అపచేయ మీద ఉండే చెప్పాడు అలా చాలా విశేషణాలతో కారణజన్ముడై జన్మించిన భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని స్వీకరించాడు వదిలేశాడు సంకల్పం చేసి వదిలేశాడు చర్య ఇది చాలా విశేషమైనటువంటి లక్షణం దీనికి ఎంతో బలం కావాలి యోగం కావాలి జ్ఞానం కావాలి దృఢయ దృఢమైనటువంటి నిర్ణయం కావాలి సహజమైనటువంటి స్థితి ఉండాలి సశరీరీ అయి ఉండి ఉండాలి ఇవన్నీ కూడితే కానీ స్వచ్ఛందమరణం సాధ్యం కాదు ఆ జన్మ నైష్ఠిక బ్రహ్మచర్య కలిగి ఉన్నటువంటి వాడు అలా తీవ్రమైనటువంటి సాధనా బలంతో సాధించబడినటువంటివి అనమాట ఇవన్నీ అయితే దేశికులు దేశికవర్యులు వర్యులు దేశికేంద్రులైనటువంటి వారు ఈ ఇచ్ఛను పోనరు ఈ శరీరం ఇప్పుడు పడిపోతే బాగుండు అనుకోరు అదాని టైం అయిపోతే అది పడిపోతుంది అని అప్పగించేశారట ఎందుకని వాళ్ళది కాదు దేహం వాళ్ళకి ఎరుక శరీరం తెప్పల పడుతూ ఉంటుంది పడితే పడిని అని ఊరకున్నవాడు మౌనవ్యాక్షగా ఉన్నవాడు మౌనానికి అవతల ఉన్నవాడు పరాత్వరంగా ఉన్నవాడు కాబట్టి ఏమని బాధలు పడడం ఎందుకు హాయిగా వెళ్ళిపోవచ్చు కదా ఎక్కడికి వెళతాడు ఆయన ఈ వెళ్ళిపోయేవాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు అంతటా ఉన్నవాడు ములుగుసందు లేక ఉన్నవాడు వాళ్ళు శరీరంలో ఉన్నారనే భావన వాళ్ళకి ఎక్కడా లేదు వాళ్ళకి శరీరంలో ఉన్నా శరీరం విడచినా వాళ్ళ యొక్క స్థితిలో ఏ మార్పు రాదు ఎందుకని వాళ్ళు బయలై ఉన్నారు బట్ట బయలై ఉన్నారు నియమిత కాలం మేరకు ఎలా జరగాలో అలా రాలిపోతుంది శరీరం ఎండుటాకు రాలిపోయినట్టు పండుటాకు రాలిపోయినట్టు ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ యథార్థ సంన్యాస్వరూపుడు దేశికుడు వాళ్ళకసలు దేనితో పని లేదు వాళ్ళకి పిండ బ్రహ్మాండాలకు సంబంధించినది ఏ అంశంతోనూ వాళ్ళకు సంబంధం లేదు ఉన్నారంటే ఉన్నారు లేరంటే లేరు లేత ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏవండి మీరు నీ బాధలు పడ్డెందుకు మీ చుట్టుపక్కల వాళ్ళని బాధలు పెట్టడం మీరు నిర్గమిస్తే హాయిగా మీకు సుఖం మాకు సుఖం కదా అన్నారనుకోండి ఎంత జ్ఞానం అటువంటి మహనీయులు సశరీరులై ఉండటమే భూమి మీద ఆత్యంతికమైనటువంటి సుకృతం ఎందుకనంటే ఆ బట్టబయలు స్థితిలో ఉండి వారు చెప్పేటటువంటి ఏ ఒక్క సూచనైనా సత్శిష్యులకు దాటించడానికి అధిగమింపజేయడానికి ఉత్తమమైనటువంటి బ్రహ్మాస్త్రము వంటి సూచన బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఎలాగైతే అయ్యి దానికి అడ్డుగా ఏదొచ్చినా నశించిపోతుందో అలా ఎరుకను విడిపించగలిగేటటువంటి నశింపజేయగలిగే ఆహాన్ని నిరసింపజేయగలిగేటటువంటి సమర్థవంతములైనటువంటి సూచన కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్ళి ఏమండి వారి దేహస్థితి గురించి వారికి చెప్పి ఏదంటే మీ దేహం ఇట ఛద్రమైపోయింది క్షుద్రమైపోయింది మీరు క్షీణించిపోయింది ఇంకెందుకు మీకు దీనివల్ల ఏం ప్రయోజనం లేదు కదా అనరాదు ఆత్యంతికమైన అపరాధం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అటువంటి సాధు చేతనే ఈ భూమి ఇంకా అంతో ఇంతో సవ్యంగా ఉన్నదని భాగవతం కాబట్టి అటువంటి వారు తనను ఇతరులను నే తానని నాలుగు మాటల్లో చెప్పేశాడు వేదాంతం తనను ఇతరులను అంటే ద్వైతం చాలా చోట్ల అన్ని దేవాలయాల్లో వినపడేటటువంటి అంశం చూస్తే నా కొద్దిగా ప్రశ్నలు వస్తాయన్నమాట अलंकार प्रियो विष्णु अभिषेक प्रियो शिव रस प्रियो माता च पार्वती अने पेर् कड़ता है विष्णु के अंत अलंकमें प्रियम एवरज़ुं विष्णु सहसा అర్థమైందండి ఎక్కడుంది నారాయణోపనిషత్తులు మహానారాయణోపనిషత్తులో ఎక్కడైనా ఈ మాట చెప్పారా అలాగే అభిషేక ప్రియో శివ అందుకేనండి ఆయన గంగ నెట్టి మీద ఏ అప్పుడు నీళ్లు పుడుతుండే ఆయన మీద ఇలా సంజ్ఞారూపకమైనటువంటి భౌతికమైనటువంటి మన తెలివిలోకి వాటిని దించేసి ఇంద్రియాత్మకమైనటువంటి తెలివిలోకి దించి చూడటం అజ్ఞానం కూడా అలాగే తప్పక మూలా నక్షత్రం రోజు గ్యారంటీగా వర్షం పడుతుందండి అమ్మవారి దయ వినాయక చవితి రోజున వర్షం పడుతుందండి గణనాథుని దయ ఇట్లా సాధారణంగా ఆ వర్ష లగ్నం ఎప్పుడెప్పుడైతే ఏర్పడుతుందో ఆయా అనువుగా తెలుసుకోవడానికి ఆ వ్యవసాయ పంచాంగాన్ని ఈ పండగల యొక్క పంచాంగాన్ని కలిపి జాగ్రత్తగా ఆలోచించి మన సంస్కృతిలో అందించారు అందరూ వ్యవసాయదారులు ఆ అన్నమే బ్రహ్మముగా భావించి మనం ఉపాసించే సంస్కృతిని కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు వెదర్ రిపోర్ట్లు వగేరాలు ఈ పూట వర్షం పడుతుంది ఈ గంటకు బుడుగులు పడతాయి అనేటటువంటివన్నీ ఆనాటి కాలంలో లేవు ఈ పద్ధతిగానే ప్రజలందరూ తెలుసుకున్నారు తెలుసుకొని బాగా పంటలు పండించారు శుభ్రంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మూలా నక్షత్రం వల్ల వర్షం పడిందంటాం అమ్మవారి దయ వల్ల వర్షం పడిందంటాం ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఏం చేసిందంటే సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది ఆ అల్పపీడన ప్రభావం వలన వర్షం పడింది అని విజ్ఞాన శాస్త్రం చెప్పింది సరేలేవయ్యా ఏ మాటలతో చెబితే ఏమిటి ఏమని అన్నాడు అందుకే కుంభమన్నా కొండ అన్న పర్వతమన్నా కొండ దర్పణమన్నా అద్దమన్నాషాభేదమే కానీ వస్తుభేదం ఎంచుకైనను కలదా లేదు కదా అన్నాడు అట్లాగే ఈ మాటల్లో చెప్తున్నారు వాళ్ళు ఆ మాటల్లో చెప్తారు కానీ ఇందులో తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే నేను తెలుసుకునేవాడను అనే ద్రష్ట ముఖ్యం ఎక్కడైనా శాస్త్రజ్ఞుడు ద్రష్టగానే తెలుసుకున్నాడు ఇక్కడైనా మహర్షి ఈ సంస్కృతిని ఏర్పాటు చేసిన మహర్షి ద్రష్టగానే చూశాడు ఆ ద్రష్ట సమిష్టి సాక్షి ఏకకాలంలో వెష్టికి కూడా సాక్షి కూటస్థము ఏకకాలంలో బ్రహ్మాండమునకు సాక్షి ఏకకాలంలో పెండానికి సాక్షి పరమాత్మ ఏకకాలంలో వ్యష్టికి సాక్షి ఏకకాలంలో సమిష్టికి సాక్షి ఎలాగంటారా విశ్వరూప సందర్శన యోగంలో తన కళ్ళెదురుకుండా తన భావగారైనటువంటి శ్రీకృష్ణుడు ఎదురుకుండానే ఉన్నాడు అర్జునుడికి దామి దదామి బుద్ధియోగం అని బుద్ధియోగానిచ్చు దివ్యచక్షువునిచ్చానన్నాడు విశ్వరూపాన్ని చూడమన్నాడు భూనభుంతరాళములన్నీ తన ఎందే దర్శింపజేశాడు పద్నాలుగు భువనభాండములను నోటిలో యశోదకి ఎట్లా చూపాడో అట్లా దివ్యచక్షుకి చూపెట్టాడు అర్జునుడికి భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ తనయందే దర్శింపజేసాడు ఇప్పుడు ఏమన్నాడు చూద్దామా ఎదురుకుండా ఐదు అడుగులు ఆరు అడుగులన్నా వేస్టిగా కృష్ణుడు కనబడుతున్నాడు సశరీరియే అని దివ్య చక్షులతో చూద్దామా సమిష్టి అయినటువంటి బ్రహ్మముగా బ్రహ్మమునకు సాక్షి అయినటువంటి పురుషోత్తముడుగా కనబడుతున్నాడు ఇలా ఏకకాలంలో వ్యవహారి ఏకకాలంలో అవ్యవహారి ఇది ఆత్మకున్న ప్రధానమైన లక్షణం దీనివలన వ్యష్టి యొక్క జననం మరణంతో నుంచి మొదలుపెట్టి సమిష్టి యొక్క సృష్టి స్థితి లయములను దాటి అనంత విశ్వం కూడా విశ్వం యొక్క ప్రాదుర్భావ లయములు అక్కడ దానికి పెద్ద స్థితి వ్యవహారం లేదు ఆ విశ్వానికి ప్రాదుర్భావ లయములు వాటికి అవతలు ఉన్నటువంటి పురుషోత్తము వాటికి అవతలు ఉన్నటువంటి పరమాత్మ వాటికి అవతలున్న పరబ్రహ్మము వాటికి అవతల ఉన్నది లేనివి శూన్యమునకు దాటిన తర్వాత ఏ శూన్యం నుంచి అనంత విశ్వం ఉత్పన్నం ఉంటుంది శూన్యం అంటే ఏమిటంటే అంటే కృష్ణ బిలాంతర్గతమైనటువంటిది శూన్యం కాబట్టి ఆ కృష్ణ బిలాంతర్గతమైనటువంటి శూన్యంలో నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉత్పన్నం ఉంటుంది పుట్టిన బ్రహ్మాండాలు మరల విస్ఫోటనం చెంది అనేక పద్ధతులుగా సౌర కుటుంబాలుగా జీవులుగా పృథ్వీ మీద వాతావరణంతో జీవావరణంతో రకరకాల పద్ధతులలో అనంత విశ్వంలో జరుగుతుంది పునః బ్రహ్మ నిర్వాణం చెందాడు ఇవన్నీ వెనక్కి తీసుకోబడ్డాయి కృష్ణ బిలంలోన శూన్యంలో కలిసిపోయినాయి మరలా కొంతకాలం తర్వాత పునరుద్భవం చెందినయి ఈ కాలానికి అవతల కాల కాలాయ నమ కాలదర్ప ధమనాయ నమః కాలాయ నమ కాబట్టి కాలమే యథార్థమైన భగవత్ స్వరూపం కాలానికి అవతలున్నవాడెవడో వాడు మృత్యుంజేయుడు వాడు పురుషోత్తముడు వాడు లేనిరుక వాడు పరబ్రహ్మముడు కాబట్టి ఈ రీతిగా వీటిని తెలిసి అధిగమిస్తూ వెళితే నీతి నీతి మహావాక్యాన్ని చక్కగా కింద నుంచి పైదాకా ఐదు ఐదులు అలా ఉపయోగించి తరించగలను ఇది తారక తెలుసుకోవడం తారకం కాదు తెలుసుకోవడం సాంఖ్యం తెలుసుకున్న దానిని నిజ జీవితంలో ఉపయోగించి వీటిని కాదు అని నిరసించి కూటస్థమునందున్న అపంచీకృత భావమైనటువంటి ఆ అపంచీకృత లక్షణానికి ఆధారంగా ఉన్న బ్రహ్మణ అవ్యక్త మహత్త అనే ఒకటి రెండు మూడు అంకెలను దాటినటువంటి క్షర అక్షర పురుషోత్తములను దాటేటటువంటి లక్ష్యంతో ఎవరైతే పరిణమించారో తనను ఇతరులను నే తానని గుర్తిరిగే గుర్తిరిగేటిదన్నా తన గురించి చెప్పాలన్నా ఇతరుల గురించి చెప్పాలన్నా నేను గురించి చెప్పాలన్నా నేను కవతాలన్నా తాను గురించి చెప్పాలన్నా ఇదంతా ఇరిగే ఎరుక తననే కాని ఇతరులను తనను తెలిసేటిదన్నా ఆ తాను దాకా చెప్పింది కదా మళ్ళీ ఆ బ్రహ్మము ఈ జీవుడు ఒకటే తననే కాని ఇతరులను తనను జీవ బ్రహ్మైక్యాన్ని కూడా ఇక్కడ చెప్పారు అన్నమాట కాబట్టి ఈ జీవేశ్వరైక్యం జీవ బ్రహ్మైక్యంగా తెలియబడినటువంటిది కూడా తెలిసేటిదన్నా వేరువేరుగా ఉన్నదని చెప్పేది పద్ధతి ఎరుకే కాదయ్యా ఇది అది అంత ఒకటే తత్వమశి మహావాక్యం చేత నిర్ణయించబడుతున్నటువంటి సాయుధ్యముక్తి ఏదైతే ఉందో ఆ సాయుధ్యముక్తి కూడా ఎరుకే అంతఃకరణని ఈ వేరువేరుగా చెప్పేది అంతా అంతఃకరణ అంతా ఒకటే అని చెప్పేది సంకల్పం సంకల్పమంత నేనా ఇహ ఈ రెండింటికి సూత్రం ఎలా కలిసిందండి అంటే ఆ బ్రహ్మాండం అంతా సంకల్పంతో ముడిపడి ఉంటే సంకల్ప సూత్రంతో ఈ పెండామంతానేమో అంతఃకరణతో ముడిపడి ఉంటే ఈ రెండింటినీ కలిపి పనిచేయిస్తున్నదానికి ఇచ్చా అని పేరు కాబట్టి అచల పరిపూర్ణ రాజయోగులైనటువంటి దేశికులకు ఇచ్చా నిర్ణయములు లేవు అని నిర్ణయము విను మితరులు ఎరుకను సాక్షి అని పలికిరి నేను సాక్షి అహమని నీతో వినజెప్పితి ఇ వేరనకూడదు రెంటినొక్కటని తెలుసుకోరా మాటల భేదమనీ కనుగోరా అనరాని వినరాని కనరాని బయలందు तनकृद तनकु साक्षी आनीट लेदमनी चूं तेटते सुलभंग ఈ ఇతరులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ సత్యం తెలియనటువంటి వారు సత్య దర్శనం లేనటువంటి వారు బ్రహ్మనిష్ఠులు కానటువంటి వారు బ్రహ్మనిష్ఠులు అయినటువంటి వారు మనుషులని రెండుగా విభజించడు ఈ కదార్థంలో అయితే బ్రహ్మనిష్ఠులు వాళ్ళందరూ మహర్షులు ఋషి పొంగవులు వగైరా ఇంకా రెండవ వర్గం ఉంది వారెవరంటే బ్రహ్మనిష్ఠులు కానివారు బ్రహ్మనిష్ఠులు కానివారు ఏం చెప్తున్నారట ఎరుక గురించి అంటే అది సాక్షయ్య సాపేక్ష దృష్ట్యా అది సాక్షి అని చెప్పారు ఈ నేను అనేటటువంటిది సాక్షిగా ఉంది అని ఎవరు చెప్పారు బ్రహ్మనిష్ఠులు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ నేనుకు సాక్షి అని చెప్పారు అంటే పిండాండ సాక్షి సరే బ్రహ్మనిష్ఠులైన వారేం చెప్పారు ఆ నేనే బ్రహ్మాండ సాక్షి అది ఎరుక అని చెప్పారు కాబట్టి అక్కడ బ్రహ్మాండ సాక్షి అనబడే ఎరుకైనా ఇక్కడ పిండాండ సాక్షి అయిన వేష్టి సాక్షి అయినా ఇదేమో సాపేక్ష సాక్షి అదేమో నిరపేక్ష సాక్షి ఏదేమైనప్పటికీ ఈ రెండింటికి ఆధారభూతమైన నేను అహమే కదా అహమని నీతో వినజెప్పితే ఇంటి ఏ వేరనకూడదు రెంటినీ ఒక్కటని తెలుసుకోరా బ్రహ్మాండం అంతా వేరేనండి పెండాండం అంతా వేరేనండి అనకోకూడదు పిండాండ సాక్షి వేరేనండి బ్రహ్మాండ సాక్షి వేరేనండి అందులో ఐదు ఐదులు ఇరవై వేరేనండి ఇందులో ఐదైదులు ఇరవై వేరేనండి వాటి వల్ల కలిగే లక్షణాలు వేరేనండి శక్తులు పంచశక్తులు వేరేనండి పంచబ్రహ్మలు వేరేనండి దేవతలు వేరేనండి ఇలా వేరు వేరు వేరు వేరని చెప్పేటటువంటి భేద బుద్ధి ఏదైతే ఉందో అదానికి అవిద్య అని పేరు ఏ అంశంలో అయినా సరే ను వేరే నేను వేరే నీ ఇష్టం వేరే నా ఇష్టం వేరే నీ జీవితం వేరే నా జీవితం వేరే నీ లక్ష్యం వేరే నా లక్ష్యం వేరే ఇలా జనం నుంచి మరణం వరకు తోచేటటువంటి భేద బుద్ధి దీని నుంచి విలక్షణమైనటువంటి బుద్ధి స్థితికి మనం ఎదగాలం ఈ భేద బుద్ధి చేత అష్టమదములు ఏర్పడుతుంది రూపమదం విద్యామదం కులమదం ధనమదం ఇవన్నీ అవి ఉండి నీకు అభిమానాన్ని కలిగిస్తాయి అనమాట ఇట్లాంటివన్నీ కూడా నా అంతటే రూపవంతుడు లేడు నా అంతటి ధనవంతుడు లేడు నా అంతటి ప్రజ్ఞావంతుడు లేడు నా అంతటి ఆరోగ్యవంతుడు లేడు ఈ వంతుడు వంతుడు వంతుడు ఎన్ని వంతులు చెప్తే ఆ వంతులన్నీ కొంతకాలానికి నీనెత్తిమీదకే ఎక్కి నేనే అణించి వేసేటటువంటి అవి విద్యాభూతము లేవు కాబట్టివన్నీ ఏం చేసేయట వేరు వేరే చెప్తున్నాయట అందుకని ఏం చెప్తున్నారు మొదట నువ్వు ఏ పరిణామాన్ని పొందాలట చెనా చెప్పి ఇంతే వేరనకూడదు వేరన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అజ్ఞాని అవిద్యామోహితుడు కాబట్టి ముందు దీన్ని దాటాల దాటి విలక్షణమైనటువంటి స్థితిలో సర్వసాక్షి అయినటువంటి స్థితిలో బ్రాహ్మీభూత స్థితిలో నిలకడచింది రెంటినీ ఒకటని తెలుసుకోరా మాటల భేదమనీ అనుగోరా యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధినిష్ట అని అష్టాంగ యోగంగాని शुभे तनुनसी असंसक्ति इला तुर्यग वर को ज्ञाभूमिक अज्ञा भूमिकल या इला एन रखा चा साधना मार्ग में इधु अभी वेरे अने भ्रांति कलू उठ नी स्थित वेरे ना स्थित वेरे కానీ యార్థ వస్తునిశ్చయ జ్ఞానం కలిగినప్పుడు ఇది అది ఒకటే అని నిర్ణయం అలా నిర్ణయమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అనరాని వినరాని కనరాని బయలందు బయలకు మూడు లక్షణాలు ఉన్నాయట సులభంగా చెప్పేశారండి ఎంతకంటే సులభంగా చెప్పడానికి వీలు కాదు ఇక అనరానిది వినరానిది కనరానిది మనవాళ్ళు కూడా చంద్రయాన్ వెళ్ళారు చంద్రమండలం మీద ఎలా ఉంది అని అడిగారు ఆహా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది ఆయన అక్కడ చెప్తే ఇక్కడ మనకు ఎట్లా కనబడుతుంది మధ్యలో శబ్దవాహకం లేదు సరే స్పీకర్లో అక్కడ నుంచి అక్కడికి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మాట్లాడాడు రాకేష్ శర్మ ఇందిరాగాంధీ గారితో నిజానికి నీ చుట్టూ ఉన్నటువంటి అంతరిక్షం ఎలా ఉంది చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే ఏముంది ఇక్కడ కూడా రాళ్ళు రాపలే ఉన్నాయి వచ్చేప్పుడు పట్టుబస్తలే అన్నాడు అక్కడి నుంచి భూమి ఎలా కనబడుతుంది అని అడిగి అంటే ఆహ చాలా అద్భుతంగా కనబడుతుంది మరో చంద్రుడు లాగా కనబడుతుంది సరే ఇంతా చేస్తే అడు తిరిగి చూస్తే అంతా అంతరిక్షమే ఉంది నల్లటి నలుపు కార నలుపుతో ఆ అంతరిక్షం వ్యవ బయలు వ్యాపించున్నాడు కాలస్వరూపిణి మూలశక్తి ఆ కూడా మూల శక్తి కాలస్వరూపిణి కాళిక మహాకాళిక ఆవిని చూస్తే అక్కడి నుంకి వెళ్ళేటప్పటికేమైందట శబ్దం పనిచేయటం లే అనరానిది వినరానిది శబ్దం లేదు నాదం లేదు కనరానిది కనాలంటే ప్రకాశం ఉండాలి ప్రకాశం కూడా లేదు ప్రకాశం లేకపోతే చీకటి చీకట కూడా లేదు చీకటి కాదు ప్రకాశం కాదు పగలు కాదు రాత్రి కాదు శబ్దము కాదు నిశబ్దము కాదు నాదము కాదు అనాహత నాదం కూడా కాదు ఇలా రెండు రెండుగా ద్విపుటిగా చెప్పబడేవి ఏవి బయలులో లేవు అంతకుముందు వేరు వేరే చెప్పినప్పుడు త్రిపుటి ఆ త్రిపుటి బ్రహ్మనిష్టకు వచ్చేటప్పటికి అద్వైత సిద్ధి పొందేటప్పటికీ లేకుండా పోయి అద్వైత సిద్ధి కలిగిన తర్వాత మిగిలిన దానికి ద్వీపుడు అని పేరు కాబట్టి నాద బిందు కళలు అనేటటువంటి త్రిపుడు కలిసిపోయింది అనాహత నాదం ఎక్కడైతే లేదో నిశ్శబ్దం అనేటటువంటి శబ్దరహిత స్థితి లేదు ఆవరణ ఆవరణరహితం బిందువు ఏదైతే ద్విపుటికి అవతలు ఉన్నదానికి బయలు అనిపి ఎరుక లేనెరుక ఇది కూడా ఒక మెలికే ఇది కూడా ఒక ద్విపుటే ఖండ ఎరుక అఖండ ఎరుక ఇది కూడా ఒక ద్విపుటే ఇలా ఈ ద్విపులన్నింటినీ కూడా మూలఛేదం చేయబడ అలా చేయబడినవాడెవడో తనకై తానరు దంచి తనకై తాను చను ఈ సాక్షి నేను జీవుడన్నా సాక్షి నేను ఆత్మన్నా సాక్షి నేను బ్రహ్మమన్నా సాక్షి నేను పరబ్రహ్మమన్నా సాక్షి సాక్షి అతీతము కూడా అఖండ ఎరుకల భాగం తుర్యాతీతమని జబబడే లేని ఎరుక బయలు నిర్ణయం అవగానే తురియము లేదు తుర్యాతీతము లేదు బోధ లేదు అవబోధ లేదు ఇలా చెప్తే చాలా ద్విపుటలు ఉన్నాయి చాలా త్రిపుట్లు ఉన్నాయని అనుకుంటుంటారు ఈ త్రిపుట్లకు మూలం ఆ ద్విపులు కాబట్టి ఈ తనకు తా కాబట్టి ఈ తనకు తానే వచ్చినటువంటి సాక్షి ఆ ద్విపుటిలో భాగం ఆ ద్విపుటే ఈ త్రిపుటైంది కాబట్టి ద్విపుటి ఎలా వచ్చింది అని అడిగితే తనకై తానరుదెంచి తనకై తా తను ఈ సాక్షి అని తెలుసుకోరా మాటల భేదమనీ కనుకూరా ఇలా జాగ్రత్తగా సాంఖ్య దర్శనాన్ని తారకంగా మార్చుకుని తారకస్థితి నుంచి అమనస్క స్థితి ద్వారా అమనస్కం లేనటువంటి బయలు అమనస్కం లేనెరుక ఆ లేనెరుక కవతలు ఉన్నది బయలు తారకమేమో ఎరుకను తరించడం सांख्यमेमो इतक निर्णय सांख्यधारक मनस्क पद्धति अचल पिपूर्ण राजवख्यारक मनस्कमे ब्रह्माुभ सांख्यतारक मनस्कमे अचल पूर्ण राजजयोग निर्णय पूर्ण बोधा निर्णयानी सांख्यधारक मनस्कमे का లక్ష్యంలో మార్పు ఉన్నత తరమైనటువంటి లక్ష్యం ఉన్నతమైనటువంటి లక్ష్యం అధికారి సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే అచల రాజయోగంలో కూడా కదార్థాలు మొదలుపెట్టేటప్పుడు సాధన చతుష్టయ సంపత్తి కలనరుడు ఒకడు ఘోర సంసార బాధను అనుభవింపలేక తన భుణ్యోదయమున గురునిగాంచి అనే చెప్తాడు मेरी इकड़ा साधन चुष्ट संपत्ति की लक्ष्य मारी निच्या निच्या वस्तु विवेक जगत्मा आत्मित्यमा अचारण चस्ते अभी जीवभावा आत्म भावा मध्य ली जीवड़ी साक्षिग निर्णय जी आत्म भावा लेवन पद अद नित्यात्य वस्तु विवेका ఆత్మనిష్ఠుడైన వాడు బ్రహ్మానుసంధానం చేయబోనుకుంటే బ్రహ్మము నిత్యము మిగిలినదంతా అనిత్యము అసలు మిగిలింది లేదు కదా ఉన్నది బ్రహ్మమే అప్పుడేమైంది అనిత్యం నిరసించబడిపోయింది నిత్యం ఒక్కటే ఉన్నది ఇప్పుడు నిత్యము అనిత్యం అని రెండు పెట్టుకుని విచారణ చేస్తేనేమో ఆత్మవిచారణ అసలు అనిత్యం నాకు తోచడం లేదయా తోస్తున్నదంతా నిత్యంగానే ఉంది ఉన్నది బ్రహ్మమే అనే పొందితే బ్రహ్మానుసంధానం బ్రహ్మనిష్టం ఉన్నదంతా నిత్యమే ఉన్నదంతా సత్యే ఉన్నదంతా ఆత్మయే ఉన్నదంతా కారణమే ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా దృక్కే అనేటటువంటి నిర్ణయాన్ని పొందడానికి బ్రహ్మానుసంధానం అని ఈ రీతిగా బ్రహ్మానుసంధానం చేసి పంచ వివేకాలలో రెండవ భాగాన్ని ఎవరైతే ప్రతిబింబ భాగాన్ని పోగొట్టి కేవల బింబ నిర్ణయంగా ఉండి అద్వైత సిద్ధిని పొందినటువంటి వారెవరో వారు బ్రహ్మనిస్తారు అక్కడ కూడా ఇదే నిత్యానిత్య వస్తువు ఏకమహముత్రార్థపరభోగ విరాగం శమాధి షట్క సంపత్తి ముముక్షత్వం ఆ సాధన చతుష్టయ సంపత్తి అన్వయభేదముంది స్థితి భేదముంది నిర్ణయ భేదముంది కాబట్టి లక్ష్యం యొక్క విస్తృతి పెంచబడింది ఎంతగా వ్యాపకం చెందే కొద్దీ అంతగా పరిమితమైనటువంటి లక్షణాలను కోల్పోతాం స్వాత్మానంద పరిధిలోకి మారినటువంటి విషయానందాన్ని అనుభవించలేడు బ్రహ్మానంద పరిధిలోకి మారినటువంటి ఆత్మానందాన్ని అనుభవించలేడు బ్రహ్మానంద స్థితి నుంచి పరానంద స్థితికి మారినటువంటి వాడు బ్రహ్మానంద స్థితిని అనుభవించలేడు పరానంద స్థితి నుంచి బయలుస్థితికి ఎదిగినటువంటి వాడు ఎరుక మధ్యలో ఉన్నటువంటి అఖండ ఎరుక పరిధిలో ఉన్న వేటిని కూడా ఆనందించలేడు రసహీనము రసరహితములు అసలు రసమే లేదు రసో వయసహ రసమే బ్రహ్మము ఆనందమే బ్రహ్మము ఆనందో బ్రహ్మ వచ్చేది కాబట్టి బయలును దర్శించినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీకేమైనా ఆనందం లేదు నీ వల్ల నాకు ఆనందం లేదు నా వల్ల నీకు ఆనందం లేదు అన్నామనుకోండి ద్వంద్వ పద్ధతిగా శరీర విషయ పద్ధతిగా ఏం చెప్తాడు పాపం ఆ ఓహో అలాగా ఎందుకనిట వారు ఉన్నది దగ్ధపటలవత్ దగ్ధపటల వత్త పేరు చూడడానికి పటలం ఆ పటము పుస్తకం పుస్తకము వలే కాలిపోయిన చిత్రము వలే కాలిపోయిన వస్త్రము వలే కాలిపోయిన కాగితము వలె ఉన్నారు చూడడానికి ఆకారం చెదర చెదరకుండా ఉన్నంతసేపు అలాగే చెదిరితే ఆకారం కొద్దిగా గాలి వచ్చింది ఆ దగ్ధపటలను చెదిరిపోయింది చెదిరిపోతే ఆకారం అలా ఉన్నారంటే ఉన్నారనడానికే పనికొస్తారు కానీ వాళ్ళని శాంతం ఇంద్రియ స్థాయిలో విషయస్థాయిలో ఆత్మస్థాయిలో బ్రహ్మస్థాయిలో వాటిని వినియోగించి ఆనంద రసానుభూతిని పొందాలి అంటే ఈ రాస అనే లక్షణం లేనటువంటి వాళ్ళు దేశకేంద్రులు కాబట్టి అనయముగజీవాత్మ చదివేడు తారకము చూపెరుగవలెనన్నారు సద్గురుని కృపచే తారకము చూపెరుగవలెనన్నారు ఆ రీతిగా ఎవరైతే ఈ తరణాన్ని పూర్తి చేసి ఆ అమనస్కమనేటటువంటి లేనరుక స్థితిని దాటి బయలు నిలబడి ఉన్నవారు ఉన్నారు బయలుగా ఉన్నారో దానికి నామం లేదు రూపం లేదు ఆనందం లేదు प्रकाशन लेकटी लेशब्दीद्याशुद्धवियंंचीस्ती मूलमेत ज्ञाना शरीर नस्ति कवल స్వప్ ప్రతీయమాపూరద్వీపకలిక సంయోగం జ్యోతి తరి ఓ శ్రీ గురువ్యో నమీ ఓ నమద ూర్ణమిమిదం పూర్ణము దక్ష్యతేర్ణమాదాయ పూర్ణమేవా వశిష్య వతు సహనోనక్ సహ వీర్యం కరవాహై ఏస్ నవధితమస్ మా విద్షావై శా శా స్వరు నిజగురు పరమగరు పరగరు సద్గురు పరబ్రహ్మణే నమీగరుభ్యో నమ